సంకీర్తన మూడు వందల యాభై ఎనిమిది దొరుకునా ఇతని కృప తుది పదంబు అరిది విభవములొల్లమనినా పొదలు చొంపలరనితడు కృప చూచుటరుదని కాక ఇంపు సామాన్యమాయితని కరుణ లంపటముఘనమైన లక్ష్మి కటాక్షములు సంపదలు తోడనే చల్లు వెదలాడు తగనితనిపై భక్తి తగులుట కాక నగుట సామాన్యమా ననిచిఇడు జగదేక హితములుగా సరసతలు సౌఖ్యములు దిగులు ఆయగనితడు తిప్పుతీరాడు తిరువేంకటాద్రి సిద్ధించుటరుదని కాక మరుగతనునిచ్చునా మరి ఒకరినీ ఇరవైన భోగములు ఇష్ట సామ్రాజ్యములు విరివిగుని ఇతని దయ వెంటనే తిరుగు